ఒక సర్వ్ ఇంటి ఉంటాడు అనుకోండి అక్కడ కాఫీని మోస్తాడు అందరికి ఇంటికి రాగానే కాఫీ తీసుకొని రా ఎందుకంటే ఆవిడ ఒకటి ఉంది మళ్ళీ అక్కడ ఇంట్లో ఆవిడ మీద ఈశ్వర ఈయన ఆఫీసుకు పోయినాడు అనుకోండి ఈశ్వరీ ఆమె ఈశ్వరి ఆమె బజార్కి వెళ్ళింది అనుకోండి అన్న ఈశ్వర ఆయన ఆఫీసుకి పోయినాడు అనుకోండి అక్కడ ఈశ్వరీ ఆమె కాలేజీకి పోయిందనుకో తమ్ముడు ఈశ్వర వాడు కనుక స్కూల్కి పోతే ఈశ్వరీ ఆ తర్వాత చెల్లెలుంటది అమ్మాయి ఆ అమ్మాయికి చూసినా పోయిందనుకోండి ఒక్కడే మిగులుతాడు పోస్ట్ ఆఫీస్ వాడు వా వాడొక్కడే నాకు చూడండి మీ తమాషా వాడికొక్కడికే ఈశ్వర భావం లేదు మనకుండే ఈశ్వరభావం అందుకని వాడిని భగవంతుడితో కలిపిస్తారే పిల్లలు భగవంతులు ఒకటే కారణం ఏంటంటే వాడు ఎక్కడైనా చూడండి మీరు మరి పూర్వక రోజుల్లో అయితే గ్రామంలో గనక చూస్తే అందరికీ ఆధిపత్యం వాడి మీద ఒక్కడు ఇంత ఉంటాడు వాడు అట్టు పోతుంటే ఒక కథను అయ్యడిపోతాడు ఆయనకి వీటి సంబంధం లే పోనీ వాళ్ళ నాన్నడు వాళ్ళ అన్న అన్నాడు అంటే అర్థం ఉంది చిన్నపిల్లో మీద ఆ రోజుల్లో ఇప్పుడు అంటే ఇప్పుడు వాడు విన్నాడు ఎందుకంటే వాడు కూడా టీవీలో యాంకర్ అయిపోయాడు ఇప్పుడు కనుక ఆ రోజుల్లో ఎట్లాండేదంటే ఓ చిన్నపిల్లవాడు ఉన్నాడంటే ఎన్ని ఇళ్ళున్నా సరే ఆ గ్రామంలో అందరికీ వాడి మీద అధికారమే అది ఎంత ప్రేమతో కూడినటువంటి అధికారం వాళ్ల బిడ్డ మీద ఎందుకు అధికారం వస్తుంది వాడు పోతున్నాడు అయ్యి నీళ్ళ దగ్గర కింద పోతున్నావు ఎవరు అడిగేది ఎవరు చూస్తే వాళ్లే రై అక్కడ బండి వస్తారా రైటా వాడు అనుకుంటే ఒక దశలో ఏం ఇది అందరూ ఈశ్వరులుగానే ఉన్నారు నా మీద అర్థవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ అధిపత్యం అనేటువంటిది ఈ ప్రపంచంలో ఉంది కానీ సర్వ జనాధిపత్యం ఎవరికీ లేదు సర్వ ప్రాణుల మీద ఆధిపత్యం ఎవరికీ లేదు అది కేవలం ఈశ్వరుడికి మాత్రమే ఉంది గనక ఈమె ఈశ్వరి ఆయన నిమిత్త కారణం ఈమె ఉపాదాన కారణం అభిన్న నిమిత్త ఉపాదాన కారణం గనక జనేశ్వరి సర్వజనులకి ఈశ్వరి జయకరీ ఏ జయము సాధించాలనుకున్నా ఎక్కడ ఏ ప్రగతి ఉన్నా అక్కడ అమ్మ ఉంది అని అర్థం ఎందుకంటే శక్తి శక్తి ఉన్నవాడే ఏదైనా సాధిస్తాడు సరేనా విజయదశమి అంటాం ఆ విజయదశమి అమ్మకు సంబంధించింది అది విజయదశమి కాబట్టి విజయుడు అని పేరు పెట్టుకున్న అర్జునుడు ఆమెకి నమస్కరించి పోవాల్సి వచ్చింది ఈవెన్ వేరే మీకు భారతంలో స్వామిజీ మీరు చదివే ఉంటారు విరాట పర్వం ప్రారంభం ఇక ప్రఛన్నంగా జీవించాల్సి వస్తుంది కనుక ఎక్కడ బయటపడతామనేటువంటి ఉద్దేశంతో దుర్గ గుడికి వెళ్ళి పాండవులు అక్కడ ప్రార్థన చేసి వెళ్లారు అమ్మ నీ అనుగ్రహం ఉంటేనే లేకపోతే బయటపడిపోతామేమో మమ్మల్ని రక్షించాల్సింది నువ్వే ఎందుకని మేము బయటపడకుండా ఉండాలంటే లోపల ఉండాలి ఆ లోపలుండే వాళ్ళని రక్షించేది నువ్వే తల్లి గర్భంలో తొమ్మిది మాసాలు రక్షించావు ఇప్పుడు కూడా ఈ వన్ ఇయర్ ఈ విరాట నగరంలో విరాట రాజకులువులో రక్షించు అని దుర్గాదేవి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చారు కాబట్టి ఆయన పేరు విజయుడే అయినా విజయం కావాలనుకున్నప్పుడు జయకరీ అమ్మ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది మాతా కృపా సాగరీ మాత అంబా ప్రతి చోట ఉంది ఆ పదం అంబా ఈవెన్ ఆవెక్కడో ఉంటది దూడ పిలిచేది అంబా అంటే వస్తుంది అదే ఆ అంబా రవం కూడా కేవలం అప్ప దూడలో అంబా అనేటువంటి శబ్దం ఏదైతే పలుకుతూ ఉందో ఒకవేళ అర్థం తెలియకుండా అంబా అని అది అరవచ్చు అర్థంతో మనం అరుస్తాం అంతే ఇంకేం అది దానికి ఏదో బాధ బాధ నుంచి విముక్తిని ప్రసాదించమని అంబా అంటూ ఉంది మనకు దుఃఖం ఉంది దుఃఖం నుంచి విడుదల చేయమని అంబా త్వం అనుసంధామి భగవద్గీత భగవద్వేషిణే ఈ సంసారం ఏదైతే ఉందో ఈ భవం పుట్టుక దీని నుంచి ఈ చావు పుట్టుకల నుంచి విడుదల చేసి మోక్షాన్ని ప్రసాదించేటువంటి తల్లివి గనక అంబా అని మనం పిలుస్తూ ఉన్నాం కాబట్టి కృపా ఒకవేళ మనం పిలిస్తాము పలకలేని దానికి పిలిచి కూడా ఉపయోగం లేదు కాబట్టి ఆమె దగ్గర దయా ఉంది కాల్సినంత దయా ఉంది ఆమె దయతోనే మనం జీవిస్తున్నాం మనం పీల్చేటువంటి గాలి ఆమె దయ మన తాగేటువంటి నీళ్లు ఆమె దయ మనం భుజించేటువంటి ఆహారం ఆమె దయ మనం చూసేటువంటి కళ్ళల్లో వెలుతురు ఆమె దయ మన చెవిలో ఉండేటువంటి వినికిడి ఆమె దయా ఎక్కడ లేదు దయా ఉన్నదంతా కూడా దయా అందుకని దయా మా కృపా సాగరి ఆ కృప కూడా కొద్ది కాదు ఇప్పుడు మన దగ్గర ఉన్నదనుకోండి ఏదన్నా కృప ఇంతే చూపిస్తాం అందువల్ల మన ప్రేమలన్నీ విరిగిపోతా ఉంటాయి మనకి ఎప్పుడు మనసు బాగుంటే అప్పుడు పది నిమిషాలు ప్రేమిస్తాం వాళ్ళని లేకపోతే రెండు మూడు నిమిషాలే ఈ లోపల విరిగిపోతాయి కూడా సరేనా కానీ అమ్మ దగ్గర కాదు కృప ఉందంటే సాగరీ సాగర రూపంలో ఉంది సాగరం అంటే అనంతం అర్థం సాగరం అనేది అనంతం కాబట్టి అనంతమైనటువంటి కృప అమ్మ దగ్గర ఉంది గనక ఎంత తోడుకుంటూ ఉండినా కూడాను ఊరుతూనే ఉండేటువంటి కృప ఆమె దగ్గర ఉంది ఇటువంటి కృపని ఇటువంటి దయని మనం ఈ ప్రపంచంలో చూడలేం జయకరీ మాతా కృపా సాగరీ వేణీ నీల సమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ వేణీ ఏ ఆరోప సౌందర్యం అమ్మ జడ చూస్తే అర్థం సౌందరి ఇది అనేటట్టుగా ఉంది ఆమె జడ అట్లా చూసినప్పుడు వేణీ నీల సమాన కుంతలధరీ ఆ ముంగులు నల్లటి ముంగురులు కనపడుతూ ఉంటే దివ్యంగా శోభిస్తూ ఉంటే అమ్మ జడ ఒక్కసారి చూస్తే ఏది ఆదిశంకరాచార్య స్వామి చూచినవాడు దివ్య దృష్టి మంగళకరమైనటువంటి దృష్టి ఇంకా చూడాలి చూడాలి చూడాలి చూడాలనిపిస్తుందిట ఇది ఏంటయ్యా జడ ఏముంటుంది వెంట్రుకలే కదా ఏమైనా ఉంగరాలు చుట్టేమో అంతకన్నా ఇంకేముంటది కాదు అలాగే అయితే అలాంటి ఉంగరాల జుట్టు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో కుంచిత కేసాం కాదు కానలా కొండలా కుత కేస కాబట్టి అలా ఉంగరాల జుట్టు ఉన్నంత మాత్రాన ఆకర్షించరు కనుక ఇవి కేవలం మనం ఏవైతే మనం కేశములు అంటూ ఉన్నామో ఆ నల్లని కేశములని చాలా శోభాయమానంగా ఉండమని కేశములు తల నుండి కదులుతూ ఉన్నాయి కనుక అక్కడి నుంచి జడ వస్తూ ఉంది కనుక ఆకేశములు దివ్యమైనటువంటి భావాలకి ప్రత్యేకంగా తెలుస్తూ ఉన్నాయి అమ్మ తల చూస్తూ ఉంటాయి మనను చూస్తే ఉండదు ఏమీ రాదు ఎదుటి వాడికి ఆలోచనలు కానీ అమ్మను చూస్తూ ఉంటే వస్తూ ఉంది ఇప్పుడు అనిపిస్తుంది అమ్మ ఏమిటి ఈ జడ ఇంత అందంగా ఉందండి ఈ ముంగులు ఏమిటి నీల సమాన కుంతల అమ్మ అలా చూస్తూ ఉంటే ఆ తర్వాత నాకు అనిపిస్తూ ఉంది ఏవో ఏవో ఏవో ఏవో దివ్యమైనటువంటి భావాలు వస్తూ ఉన్నాయి ఎప్పుడు నిన్ను చూసినా నీ పాతాలను చూస్తే ఒక విధమైనటువంటి భావాలు నీ ముఖాల చూస్తే మరొక విధమైనటువంటి భావాలు వస్తాయి కాబట్టి నీల కుంతలములు చూస్తే మరొక రకమైనటువంటి భావాలు ఎందుకో తెలుసా నువ్వు కేవలం సౌందర్య రత్నాకిరివి గనక అర్థమవుతుంది ఇది భావ సౌందర్యం భావ సౌందర్యం ఏదో ఒక క్షణంలో ఉండేటువంటి సౌందర్యం కాదు ఒక కాలానికి పరిమితమైనటువంటి సౌందర్యం కాదు ఒక దేశానికి పరిమితమైనటువంటి సౌందర్యం కాదు వెలుగుతూ వెలుగుతూ ఆరిపోయేటువంటి దీపాల సౌందర్యం కాదు ఇది ఇది ఆరడే దీపం మారడ దీపం ఏదైతే దివ్యంగా ఉందో అటువంటిది కనపడుతూ ఉంది కాబట్టి అమ్మ నిన్ను చూస్తూ ఉంటే నాకు హృదయం ఆకాశం ఉంది సముద్రం ఎలా పొంగుతుందో అలా పొంగుతూ ఉంది ఎక్కడ నీ తలను చూస్తూ ఉంటే అంటే అమ్మ యొక్క ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆమెలో ఉండేటువంటి అనంతమైనటువంటి సౌందర్య భావాలకు ప్రతిరూపంగా తెలుస్తూ ఉన్నాయి గనక ప్లీజ్ మనం కూడా ఎప్పుడు అటువంటి ఆధ్యాత్మిక భావాలతో పొంగుతూ ఉండాలి అనేది ప్రధానమైనటువంటి విషయం కవులవోహలు పాపల హరివిల్లు రంగులు నన్ను చేరే కవులవోహలు పాపల హరివిల్లు రంగులు నుచేరే కోల రవములు కుసుమాల కోల రవములు కుసుమాలే మదిని స్మృతయించే కడలి అల్లవో లే మనసాయే అంబరమంత హృదయం కడలి అల్లోలే మన సాయ అంబరేనా హృదయం మనసాయే కాబట్టి దివ్యమైనటువంటి భావాలతో కవులు బా ఏమి రాశాడండి వాల్మీకి ఏమి రాశాడండి వ్యాసుడు వాళ్ళు ఎందుకు రాయగలిగారే తెలుసా అమ్మా నీ బిడ్డలు అయ్యారు రాయగలిగారు లేకపోతే సాధ్యం కాదు వేణి నీల సమాన కుంతల ధరి అంత అద్భుతంగా పంచ కావ్యాలు రాయడానికి కారణం ఎవరో తెలుసా తల్లి ఆ వెనక ఉండేటువంటి నీవే నీవు పాలు పట్టిస్తేనే జ్ఞానక్షీరాన్ని నువ్వు తాగిస్తేనే వాళ్ళు ఆ విధంగా రాయగలిగారు కాబట్టి నీ బిడ్డలుగా మారగలిగినటువంటి వాళ్ళు మాత్రమే అమృతతులేవనేటువంటి సాహిత్యాన్ని ప్రపంచానికి అందిస్తారు గతంలో అందించారు ఇప్పుడు అందిస్తూ ఉన్నారు భవిష్యత్తులో అందించబోతారు వాళ్ళంతా బిడ్డలు ఎందుకో తెలుసా నిన్ను చూసి చంద్రుని చూచి ఎట్లాగైతే సముద్రం పొంగుతుందో ఆ విధంగా వాళ్ళ హృదయాలు పొంగినప్పుడు అన్ని వాళ్ళ హృదయాల్లో వచ్చి చేరుతూ ఉన్నాయి అంబరమంతా హృదయం కడలి అల్లల్ అంబరమంతాయేనా హృదయం కడలి అల్లలవో లేన సాయే పాపల నవ్వులు పాపల నవ్వులో రాగద్వేషాలు ఏముండవు మనం నవ్వామనుకోండి ఏదో కనపడతాయి ఇప్పుడు ఎవరైనా కనపడ్డారా మనం చూడండి ఎంత బాగుంది నవ్వు ఆ నవ్వులు మన నవ్వులు ఎట్లా ఉంటాయి బాగుండారా అబ్బా వాట్ ఏ వండర్ఫుల్ పోస్ ఎందుకో తెలుసా బాగుండరా అన్నంత వరకు బాగు తర్వాత బాగలేదు ఇది బాగుండారా అంటే ఎందుకు బాగుండా అని ఎందుకు బాగుండా అని ఇది పిల్లలకు తెలియదు అందువల్ల హాయిగా నోరు తెరిచిన మా నాడు ఇది పిల్లలు నవ్వేరనుకోండి కంప్లీట్ ఎందుకో తెలుసా దోషరహితమైనటువంటి నవ్వు అటువంటి ఆనందం అటువంటి నవ్వు నన్ను చేరుతుంది ఈడ నవ్వు కాదు ఎందుకో తెలుసా అమ్మ నిజ చూస్తూ ఉంటాయి kawullahu <laughs> halu aa aa aa aa kawullahu halu papalannu పాపల నోలూ పాపలూ హరింగ్ చేరే ఎక్క హరివిల్లు చెప్పండి మనిషి ఎట్లయినా ఉండని ఆ హృదయాకాశం విశాలం అయిపోయింది గనక అక్కడ రంగుల హరివిల్లు కనిపిస్తుంది ఎప్పుడు అది అది జ్ఞాని స్వంత సుఖ తన మీద ఆధారపడి ఉంది కవులవోహలు పాపలనౌలు హరివెల్లు రంగుల్లో నన్ను చేరే కౌలవోహలు పాపలనౌలు హరివెల్లు రంగుల్లో నన్ను చేరే కోకిల రవములు కుసుమ బాలలలో కోకిల రవములు మదిని కదల చేశే మదిని చేసృ కడలి అల్లో మనసాయే అంబరమంతా ఏ నా హృదయం కడలి అల్లల్లవో లే మన సాయే అంబరమం హృదయం కడలి అల్లల్లవో లే మన సాయే ఒకటి సాహిత్యం ఒకటి సంగీతం సరస్వత్యాహస్తవయం సరే కమ్మ అన్నికి రెండు పాలేళ్ళు ఉంటాయి ఒకదా సాహిత్యం ఒకదా సంగీతం ఏనాడు చేసుకున్నా నా పుణ్యం నీ బిడ్డగా నీ ఒళ్ళులో పడుకుని ఆ రెండూ తాగాను నేను అందువల్ల సాహిత్యము నా కొరత లేదు సంగీతము నా కొరత లేదు తల్లి ఇదంతా ఎక్కడిదో తెలుసా నువ్వు ప్రసాదించినటువంటి భిక్ష నీ దగ్గర పాలు తాగారు కనుక ఎవరైనా ఎవరైనా నారదుడైనా తొంభరుడైనా సనత్కుమారుడైనా యాజ్ఞవల్కుడైనా వీళ్ళందరూ కూడా నీ పాలు తాగినటువంటి బిడ్డలే తరల మబ్బుల మేరుపులు తారల వెలుగులు మబ్బుల మేరుపులు తారల వెలుగులు మబ్బుల మేరుపులు తారల వెలుగులు మబ్బుల మేరుపులు ఉరుముల పలుకులు ఎదనిండే తారల వెలుగులు మబ్బుల మేరు పులు ఉరుముల పలు పులు ఎద చల్లని వానలు తడిసిన ఓడలు చల్లని వానలు తడిసిన ఓడలు మెల్లగా నీరా కడివి సల్లని వానలు తడిసిన ఓడలు చల్లని బాణలు తడిసిన ఓడలు మెల్లగా కవి వరిన్ చే కడలి అలవోలే మన సాయే అంబరమంతే నా హృదయం కడలి అల్లవోలే మన సాయే అంబరమాతలీరీ నిత్యాన్నదానేశ్వరి అన్నదానేశ్వరి నిత్యాన్నదానేశ్వరి నిత్యాన్నదాన్న మనం జనరల్ గా అంటుంటాం ఈ పదం కానీ ఇది మనం మనం వాడేటువంటి పదం నిత్యాన్నం ఇప్పుడు అంటుంటారు నిత్యాన్న సంతర్పణ అండి నిత్యాన్నదానం నిత్యాన్నదానం మనం చేయలేం అన్నదానం చేయగలం నిత్యం అనేటువంటి పదమే వేరు కనుక మనిషికి కేవలం అన్నదానం మనం చేస్తే అంటే అన్నం పెడితే ఆకలి తీరతుంది కానీ ఆకలి అనేది కేవలం దేహస్థాయిలోనే లేదు వచ్చిన బాధ అది ఇప్పుడు ఆహారమే పెడితే మనిషి కనుక ఆనందంగా ఉండేటట్లయితే మూడు పొట్ల చక్కగా తినేవాళ్ళు బాగుండాలి ఈ ప్రపంచంలో ఆనందంగా లే వాడు అన్నం దీన్ని మళ్ళీ ఏడుస్తూ ఉంటాను సఫారీ లేదని ఈ సఫారీ ఏంటి అనేది మళ్ళీ క్వశ్చన్ కాబట్టి కేవలం అన్నంతోనే తృప్తి చెందేట మనిషి లేడు కాబట్టి మనసుకు కూడా ఆహారం ఇవ్వాలి మనసుకు ఆహారం ఇవ్వాలి హృదయానికి ఆహారం ఇవ్వాలి బుద్ధికి ఆహారం ఇవ్వాలి దేహానికి ఆహారం ఇవ్వాలి కంటికి ఆహారం ఇవ్వాలి చెవికి ఆహారం ఇవ్వాలి భోంచేసిన తర్వాత కూడాను మళ్ళీ ఒక క్యాసెట్ కొనుక్కో వాడి సంగీతం కూడా కావాలి మళ్ళీ అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి నోటికి ఇచ్చేసావా మా చెవి పరిస్థితి ఏంటంటే సగం రా ఊపుతాను ఊపకుండా పాడండి వాడిని ఎదురువాడు మళ్ళీ మళ్ళీ ఊపాలి అంటే మళ్ళీ శరీరాన్ని కొంత కావాలి కాబట్టి పాలు పట్టిస్తే ఆకలి తీరుతూ ఉంది శరీరాన్ని అట్లా ఊపుతూ ఉంటే హాయిగా వాడికి అట్లా ఊపుతూ ఉండాలి ఆ తర్వాత చెవి గందరగోళంగా ఉంది అందుకని చెవిలో కూడా పాట వేయాలి ఇదంతా వేసే వాడిని నిద్రపోతాడు చిన్నపిల్లడు ఎవరైనా అంతే కనుక కొంతకాలం మనం అలా కూర్చున్న తర్వాత ఇప్పుడైతే టీవీ పెట్టడం ఇది కంటికి ఆహారం కానీ దాన్ని చూస్తుంటే కళ్ళు పోతాయి అందువల్ల ఏం చేస్తుంటాడు పాపం అది అతను కూడా తెలుసు చూసేవాడికి కూడా తెలుసు అందువల్ల అటు పెట్టుకొని అది రాగానే ఇంకో ఛానల్ ఇక్కడ కూడా పోతాయేమో ఓ మైకులు కూడా పోయేటటువంటి కళ్ళు ఓ మైకులు కూడా పోయేటే ఎవరైనా నేను అదే ఎవరైనా ఆయన చెయ్యడం ఎవరు కూడా అట్లాగే ఒక దాన్ని చూస్తారంటే ఇప్పటివరకు అర్థం మీకు ఎందుకో తెలుసా ఏవి బాగలేవు బాగలేనివన్నీ అట్లా చేరతాయి దిగ్గేం లేదు తెలుసా అది అట్లా నాలుగు మెట్లెక్కి పైకి పోండి చూసి రండి అట్లా ఉంటాడు అదే దాట్ ఇస్ దింగ్ అది చాలా విషయం మంగళకరమైనటువంటి దృష్టి ఎంతసేపు చూసినా తదేవ అవలోకయతి ఎంతసేపు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపించే సౌందర్యం కాబట్టి కళ్ళకి కావాలి ఇది ఈ ఆకలి ఎవరు తీరుస్తారు మనం ఏదో ఒక అన్న సత్రం పెట్టుకొని నిత్యాన్న సత్రం ట్రస్టీ స్వామి సౌందర్శత అర్థం అవుతుంది ఆయన పెద్ద బోర్డు వేసుకుని అక్కడ ఒక టేబుల్ లో వేసుకుని కూర్చొని విలేకరుల నలుగురు పిలుచుకొని నిత్యాన్నదానం చేస్తున్నాను రేపు రాయండి అని వాళ్ళు రాసి మళ్ళీ జనమంతా వచ్చి మనం చూసి ఏదోనండి అందరూ మా పూర్వీకులంతా కూడా అలాగే చేశారు నేను కూడా వాళ్ళ బాటలో పోవాలనుకుంటున్నా చేస్తున్నా అని ఊగి ఊగి ఊగి అర్థమవుతుందే ఏది సరిగా కడగనటువంటి పాత్రలు వాటిలోనే తయారు చేసినవి కొన్ని వాడు ఒక్కసారి రెండోసారి అడగకూడదు నా తప్పు పెట్టింది తినేసిపో అర్థమైందే ఇదంతా కలిసి నిత్యాన్నదానం అదని పేరు నిత్యం అన్నదానం అంటే నిత్యానందం కలిగించేదే నిత్యాన్నదానం సార్ లేకపోతే ఎందుకు అబ్జెక్టివ్ నేను ఎవరు అడ్జెక్టివ్ వాడమే నిత్యాన్ని అన్నదానం అన్నదాన సత్రం కిరే ఫినిష్ నిత్యం అన్నదాన సత్రం అంటే రోజు పెట్టేదనే ఏంది రోజు పెట్టే రోజు పెట్టేదేదే ప్రత్యేకత ఏముంది కనుక నిత్యం మనకు అందాలంటే అటువంటి ఆనందం కేవలం ఆహారం తినంత మాత్రాన కాదు మనం అన్నదానం చేస్తాం కానీ మన కళ్ళకు ఆనందం కలగాలి ఎంత అందమైనటువంటి సృష్టి ఇదంతా అమ్మ తయారు చేసి పెట్టింది అసలు చెట్లేకుండా ఉండదు ఒకసారి ఆలోచించండి ఎక్కడన్నా కూర్చొని మీరు ఏది ఆలోచించరు వచ్చిన బాధ్య అదేమంటే టైం లేదంటారు ఇప్పుడు ఎక్కడైనా ఒక చోట కూర్చొని అసలు చెట్లేవు ఆలోచించండి ఎట్టుంటు పెరిగే చెట్లను కొట్టేయడం మనకు తెలుసు అది వేరే విషయం అర్థమవుతుంది కానీ ఇంత పచ్చని చెట్లను తయారు చేసింది సరింత అద్భుతమైనటువంటి సృష్టి అసలు అందువల్లనే కొంతవరకు మనకు కళ్ళు చెడిపోకుండా ఉండయి అంటే కారణం అదే ఆ పచ్చదనం కానీ లేకపోతే ఇంక ఇంతేసం కదలు అర్థమవుతుంది సో కంటికి పచ్చగా ఉండాలి ఎంతసేపు పచ్చదనాన్ని చూస్తావు అందులో చామంతులు కూడా ఉన్నాయి పసుపుగా ఉంటాయి మల్లెలు ఉన్నాయి తెల్లగా ఉంటాయి సరేనా నీరుంది బ్లూగా ఉంటుంది దాంట్లో కలర్స్ మారుతాయి షేడ్ మారుతుంది మార్నింగ్ ఒక విధంగా ఉంటుంది ఈవినింగ్ ఒక విధంగా ఉంటుంది ఈ విధంగా ఎప్పుడైతే షేడ్స్ కూడా మారుతూ ఉన్నాయో రకరకాలైనటువంటి రంగులు రంగుల విన్యాసాలు వీటి మధ్యలో హాయిగా కళ్ళు ఆనందాన్ని అనుభవిస్తూ ఉండే ఇదంతా అమ్మ యొక్క వైభవం వైభవం ఇదంతా అన్నదానం అన్నదానండి తిండేనా ఇంకేం లే తృప్తి చేసేది ఏదైనా అన్నమే అర్థమవుతుంది అందుకని కదా మనం తైతిరీలో చూడాలి అన్నం బ్రహ్మ అన్నం బ్రహ్మ అన్నప్పుడు ఇదేనాడు ఉదయం తయారు సాయంత్రానికి మళ్ళీ చూడలేము అదే అన్నం కాదు కదా ఇదంతా అన్నమే ఏదైతే మనకు ఆకలి తీరుస్తూ ఉందో అదంతా అన్నాం కాబట్టి చెవికి మంచి సంగీతం కావలసినంత సంగీతాన్ని ఈ ప్రపంచంలో తయారు చేసి పెట్టింది అమ్మ అదంతా కూడా ఆమె పెట్టినటువంటి భిక్ష మనకు కాబట్టి మనసుకు సరైనటువంటి భావనలు ఉండాలి మంచి భావాలు ఉండాలి ఇక్కడ ఎందుకు వచ్చి కూర్చొని ఎంత అవస్థపడుతుండే చెప్పండి చెప్పండి భావాల కోసమే ఇక్కడ ఏంటి మీకు చెప్పండి మీకు ఇళ్లలో జరిగిన ఇక్కడ జరుగుతుందే జరగదు అసలు కనీసం ఆక్సిజన్ కూడా సరిగా అందదు ఇంత దగ్గరలో కూర్చొని ఏమద్ది నాకేమర్థం కాదు ఇప్పుడు మీరు కూర్చొని లేదా ఆక్సిజన్ ఏమందు ఒకరులా చెప్పగానే నేను చెప్పే చాలా బాగా చెప్పాడు స్వామిజీ అని అనగానే ఇంతలాగాడు కదా మళ్ళీ అంత వదులుతాడు అది అది ఒక్కసారి తిరిగి స్పిన్ పక్కన వాళ్ళకి వాళ్ళ సరిగా మనకు ఆక్సిజన్ కూడా అందదు ఇక్కడ అయినప్పటికి కూడాను అయినప్పటికి కూడా పరుగులెత్తుకుంటూ వచ్చింత నిశ్శబ్ద వాతావరణంలో కూర్చోడానికి కారణం ఏంటో తెలుసా ఎందుకని భావాలు ఇది మనసుకి మనసుకి సార్ మనసుకు ఆహారం కాబట్టి కేవలం దేహానికి ఆహారం అయితే ఇంటి దగ్గరే ఉంది అక్కడ తృప్తి చెందడం లేదు ఎంతసేపు తింటాం తినిదే తిని ఏమిటి ఏం చరివి కాదు కాదు దివ్యమైనటువంటి భావాలు కావాలి అక్కడిక్కడికి వచ్చిన తర్వాత కుదిసేపటికి ఒక వారం రోజులు ఇలా ఇలా ఇలా చదవ అర్థమవుతుంది ఈ ఈ భావాలు మనసుకు సంబంధించినవి కాబట్టి ఈ భావాలు ఏవైతే అమ్మ నుంచి వస్తున్నాయో ఆ గమ్యం భావన గమ్య భవనాశిని చూచరా రాసిన సాంగ్లో భావన గమ్య భవనాశిని నీ యొక్క దివ్యమైనటువంటి భావాలతో మేము అలాగే అలల మీద తేలుతూ తేలుతూ తేలుతూ తీరం చేరినట్టుగా నీ భావాంబర విహారం కనుక మేము చేస్తూ వస్తే చివరికి వస్తే భవనాశిని ఈ యొక్క సంసారం అనేటువంటిది నశించిపోతూ ఉంది జననమనల చక్రం నీలోనే ఐక్యమైపోతున్నాం అమ్మ ఆ శాంతి తీరాన్ని మేము చేరిపోతూ ఉన్నాం ఇదంతా భావం ఇది మనసుకు సంబంధించినటువంటి విషయం అట్లాగే బుద్ధికి కావాలి హృదయానికి కావాలి హృదయానికి కావాలి ప్రేమ ప్రేమ లేకుండా బ్రతికేది ఎట్లా ఈ ప్రపంచాన్ని కొందరు బ్రతకచ్చు మహానుభావులు వాళ్ళు అది అసలు ప్రేమ లేకుండా ఉండే బ్రతకచ్చు ప్రేమ లేకుండా బ్రతకడం అనేది గొప్ప విషయం కాదు కానీ అది ఒక బ్రతుకు కాదని తెలుసుకుంటే సరిపోద్దు ఈ ప్రపంచంలో ప్రేమే లేకుండా ఇతరులకు ప్రేమను పంచకుండా ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రేమే ఇప్పుడు ఆకాశంలో గ్రహాలన్నీ నిలబడి ఉన్నాయంటే ప్రేమే భూమి తిరుగుతుందంటే ప్రేమే సముద్రంలో అల్లల పైకి లేచి కింద పడుతున్నాయంటే ప్రేమే ఎక్కడ చూచినా ప్రేమే ఒక గ్రహం మరో గ్రహాన్ని అట్రాక్ట్ చేస్తా ఉంది అదే ప్రేమ భూదేవి చూడు నువ్వు పైకి ఎగురు చూద్దాం వెంటనే లాగేస్తుంది రానాయన నా దగ్గర కానీ లా ఆఫ్ ప్రేమ అట్రాక్షన్ అట్రాక్షన్ నువ్వు ఎగిరితే అమ్మంటుంది ఆయన అంటే ఆమెకి పోయి అట్రాక్టెడ్ పోయి చంద్రమన్లో సెటిల్ అవుతాడేమో ఎందుకంటే ఇక్కడ కదా అప్పు తీసుకుంది అక్కడ తీరిస్తే అర్థం అవుతుంది అందువల్ల ప్రతి చోట ఒక అట్రాక్షన్ ప్రతి చోట ఒక అట్రాక్షన్ ఒక ఆకర్షణ ఈ ఆకర్షణ ఏదైతే ఉందో అదే ప్రేమ ప్రతి మానవ హృదయానికి ప్రేమ కావాలి ప్రేమ లేకుండా ఈ ప్రపంచంలో మనం జీవించలేము ప్రేమలో ఆకర్షణ ఉంది చాలా ఆకర్షిస్తాయి ఈ ప్రపంచంలో కానీ చెడని చెడిపోయినటువంటి ఆకర్షణ ఏదన్నా ఉంటే అది అమ్మ దగ్గరే ఉంది కానీ ఇంకో చోట లేదు ఈ ప్రపంచంలో ప్రేమలుగా మనల్ని ఏవైతే ఆకర్షించాయో అవే ప్రేమలు నిర్వీర్యంగా నిస్సారంగా కనపడుతూ పోయినాయి ఒక దశలో కానీ అమ్మ ప్రేమ అలాంటిది కాదు చెడనటువంటి ప్రేమ చెడిపోయినటువంటి ప్రేమ చెడనే ఆనందం ఆ ప్రేమలో ఉంది అర్థమవుతుంది ఇది ఆకర్షణ ఇవంతా కూడా నా అన్నదానమే ఈ అన్నదానం కూడా ఉందనుకోండి దీన్ని పక్కన పెట్టడం వల్ల ఇదే మెయిన్ ఫిఫ్టీ భీముడు ఫిఫ్టీ భీముడు భీమ అంతేడా ఏ ఆహారం తెచ్చినా కుంతి ఫిఫ్టీ వాడికి ఫిఫ్టీ పర్సెంట్ నలుగురికి కాబట్టి ఇది మెయిన్ నేను కాదండాలి మీరు దాని గురించి ఏం బాధపడబోకండి కానీ ఆ ఫోర్ ఆ ఫిఫ్టీ పర్సెంట్ లేకపోతే కూడా ఈ జీవితం వృధా అంటున్నాన్ని ఈ జీవితం వృధా అందువల్ల ఒక్క బస్తా తీసుకొచ్చి ధాన్యాన్ని ఒక బస్తా ధాన్యం తీసుకొచ్చి మనం భూమిలో చల్లేస్తే పోయేటప్పుడు ఒక బండి నిండా ఒక ట్రాక్టర్ నిండా వాడు మూటలు వేసుకొని పోతా ఉంటే అప్పుడు ఆ మూటల మధ్యలో మూటలమ్మ కనపడుతుంది మనకు అమ్మ ఎందుకో తెలుసా అమ్మ చల్లిందేమో ఒక బస్తా ఇన్ని బస్తాలా ఓ ట్రాక్టర్ కేసు పంపిస్తా ఉండవా ఎంత ప్రేమ తల్లి ఎంత ప్రేమ బుర్వి నిత్యాన్నదానేశ్వరి ఇక్కడ కనెక్షన్ అర్థమవుతుంది మనం ఓ బస్తా వేస్తే ఆమె అర బస్తా ఇచ్చింది అనుకోండి పోనీ బస్తా ఇచ్చింది అంతేనా స్వామిజీ ఎంత అంతేనా ఏమి వేలా వడ్డీ అది వడ్డీ కూడా వేసి ఇంకో బస్తా ఇచ్చింది అనుకోండి ఏం చేసుకుంటాం చెప్పండి లే మనం చల్లేదేమో ఒక బస్తా ఆమె ఇచ్చేదేమో ట్రాక్టర్ అమ్మా ఇదంతా నీ ప్రేమ కదా మా మీద కాబట్టి మేము దేంతో బ్రతుకుతున్నాం అన్నంతోనే మేము బ్రతికేదే కాదు కాదు కాదు నీ ఆప్యాయతతో బ్రతుకుతున్నాం నీ అనురాగంతో బ్రతుకుతున్నాం నీ వాత్సల్యంతో బ్రతుకుతున్నాం నీ ప్రేమతో బ్రతుకుతున్నాం లేకపోతే బ్రతికే అవకాశమే లేదు నీ సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ సాక్షాన్మోక్షకరి కాబట్టి ఎందుకంటే మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక ఈమె జ్ఞానేశ్వరి అమ్మ వేదం వేదం జ్ఞానం వేదం ప్రమాణం కాబట్టి సంప్రదాయేశ్వరి లలితా సహస్రనామంలో సంప్రదాయం అంటే బోధ ఎలా బోధించాలనేటువంటి పద్ధతి కాబట్టి వేదాన్ని జ్ఞానాన్ని ఎట్లా అందించాలి అది కూడా నువ్వే నేర్పించావు జ్ఞానము నీవే జ్ఞానాన్ని బోధించే విధి నీవే బోధనా విధి నీవే తల్లి సంప్రదాయేశ్వరి కాబట్టి మోక్షం అనేది జ్ఞాన రూపంలో ఉంది గనక సాక్షా మోక్షకరి మరొక దాని మీద ఆధారపడకుండా నువ్వే డైరెక్ట్ గా సాక్షాత్ ఈక్షత ఐతి डायरेक्ट ना मोक्षा प्रसाद ज्ञापन प्रदाय ज्ञापन स्वरूप ज्ञापन रूप में साक्षाशुरी सदाशुभरी साक्षा मोक्षकुभरी शुभमल मन को అన్ని అమ్మ అనుగ్రహిస్తేనే మనకు లభ్యమవుతాయి భగవత్ కృపతోనే మనకు అది కాకపోతే ఏమిటంటే ఏది మనకు లభ్యమైనా భగవంతుని తలుచుకోవడం అనేది ప్రధానంగా ఉండాలి ఇప్పుడు భగవంతుని మనకి ఇస్తుంటే శని గురుడా బుధుడ బుధుడా కూడా ఏంది శని ఇవే తలుచుకుంటాడు తప్ప భగవంతుని నమ్ముకునేటువంటి ప్రశ్నే లేదు కాబట్టి ఎందుకంటే శుభాలన్నీ కూడా ఇచ్చింది కనుక శుభకరిని మనం మనసులో ఉంచుకోవాలి కాీ పురాదీరీ భిక్షా దేహీ కృపవలబన కరీ ఆదిక్షాంత సమస్త వర్ణన కరీ శంభో త్రిభావా క్మీరా త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ స్వర్గద్వర కవాట పాఠనకరీ కాశీపురాీ భిక్షా దేహీ కృపవలంబనకరీ మాతూర్ణే ఆ ఆ దిక్షాంత సమస్త వర్ణన కరీ శక్తి జగన్మాత ఆమె శక్తిని అంతా చూస్తున్నాడు అమ్మ నీ శక్తి శక్తి స్వరూపిణిగా నువ్వు ఎక్కడెక్కడ ఉండవు నాకు అర్థమవుతుంది ఆ దిక్షాంత సమస్త వర్ణనకరీ ఆ టు జడ్ ఎటు జడ్ ఎస్ ఎక్స్ప్రెషన్ అది ఆ దిక్షాంత ఫ్రం ఆ టు వర్ణం అంటే అక్షరాలు కాబట్టి అక్షరాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నిట్లో ఏ టు జెడ్ అటు క్ష అది అక్కడ ఆ టూ క్ష ఆది అది నుండి ఆ అనేటువంటి అక్షరం నుండి క్ష అంత చివరికి అంతః క్ష ప్రారంభంలోను ఆ చివరికి వచ్చినప్పుడు క్ష ఆ సమస్త ఆ రెండు అక్షరాలే కాదు మధ్యలో ఉండేటువంటి అక్షరాలన్నీ సమస్త వర్ణనకరీ ఏ సర్వాక్షర స్వరూపిణి సరైన సమస్త అక్షరాలు ఎందుకో తెలుసా అక్షరాల్లో శక్తి ఉంది అక్షరాల్లో శక్తి ఉంది శబ్దంలో శక్తి ఉంది ఈ శబ్దాలు అక్షరాల్లో ఉన్నాయి అక్షరాలు కలిసి పదాలు అవుతాయి పదాలు వాక్యాలు అవుతాయి ప్రపంచాన్ని నిర్దేశిస్తాయి కావాలంటే ఈ బీజాక్షరాలన్నీ అవే సరేనా ఏమో ఎవరైనా పోతానా అన్నామనుకోండి ఆగిపోతాడు అట్లాగే జస్ట్ సౌండ్ సౌండ్ చూసావు ఆగిపోతాడు పిల్లవాడు ఏదైనా పనిచేస్తాడు ఆగిపోతాడు జస్ట్ ఏమి లేదు అక్షరం కూడా లేదు కనుక ఆ ఆ పవర్ ఉంది ఇదే అక్షరంగా మారేటప్పటికీ ఇంకా ఎక్కువగా ఉంది ఎందుకంటే శబ్దం క్షరం ఇది అక్షరం అంతే ఇంకలేదు ఇప్పుడు శబ్దం చూడండి అదిగో స్టార్టింగ్ ఉంది ఎండింగ్ ఉంది ఆద్యంతాలు అదే కనుక అక్షరం అయితే ఎప్పటికీ ఉంటుంది ఎప్పుడో రాసాడు అక్షరాలు వాళ్ళు ఇప్పుడు మనం చదువుకుంటున్నాం అర్థమవుతుంది దీనికి అంత ఉంది దానికి అంత ఉంది అనిపించదు కనుక ఆదిక్షాంత సమస్త వర్ణన కరీ కాబట్టి అక్షరాల్లో శక్తి ఉంది పదాల్లో శక్తి ఉంది వాక్యాల్లో శక్తి ఉంది శబ్దాల్లోనే పదాల్లోనే మనం ప్రేమను వ్యక్తం చేస్తాం మనం మాట్లాడుతూ ఉంటే ఎదుటి వ్యక్తి హృదయం ద్రవించి కన్నీళ్లు వస్తాయంటే కంటాపరోధ ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది మాటల్లోనే జరుగుతా ఉంది ఆగ్రహం మాటలే అనుగ్రహం మాటలే అన్నిట్లో ఉండేటువంటి పదాలే పదాల్లో ఉండేటువంటి అక్షరాలే అక్షరాలకు ఉందా ఆ యొక్క శక్తి ఎందుకని అది క్షరం కాదు క్షరం కానిది అక్షరం ఈ శక్తి ఆదిశక్తి యొక్క స్వరూపం ఇది ఆదిశక్తి యొక్క స్వరూపం భావ అద్భుతమైనటువంటి భావ ఇవన్నీ కూడా పదాల్లోనే జరుగుతాయి కాబట్టి అమ్మ ఇవన్నీ నీ దగ్గరే జరుగుతూ ఉన్నాయి ఈ శబ్దం ఏదైతే ఉందో అదే భగవత్ శక్తి ఇప్పుడు ఓంకరం అన్నాం అనుకోండి శబ్దం ఆ తర్వాత నిశ్శబ్దం ఎందుకని అక్షరాలు చేరుతాయి ఆ ఊమా నిన్న చూచావు చూసారు మధ్యలో నుంచే తీసుకున్నాం ఎందుకని స్థితి గనక ఆ ఊమా నో ఊ ఆ ఊమా అన్నా నిన్న మధ్యలో నుంచి స్థితి కాబట్టి ఇక్కడ కూడా అక్షరాల్లో ఆ విధమండి కాబట్టి ఈ భగవత్ శక్తి అందులో ఉంది గనక ఇక్కడ అర్థం ఏమిటంటే ఎప్పుడైతే అక్షర స్వరూపిణిగా తల్లి ఉందో అక్షరాలని చాలా జాగ్రత్తగా వాడాలి అని అక్షరాలని చాలా జాగ్రత్తగా వాడాలి పదాలని చాలా జాగ్రత్తగా వాడాలి వాక్యాలని చాలా జాగ్రత్తగా రూపొందించుకుంటూ పోవాలి ఎందుకో తెలుసా చక్కటి వాక్య నిర్మాణం జరిగితే అక్కడ అమ్మ దోబులాడుతూ కనపడుతుంది చక్కటి పదాలు కనుక పడితే ఆ పదాల మధ్యలో అమ్మ కొంగు బంగారం కనపడుతుంది అట్లా ఎందుకని తెలుసా ఆమె శక్తి అదంతా కూడా కనుక కొందరు నేను వ్యక్తీకరణ ఇది అందుకని భావ వ్యక్తీకరణ అంటాను అక్షరం ఎప్పుడైతే ఉందో భావ వ్యక్తీకరణ కొందరు భావాలు వ్యక్తం చేయడం అస్సలు వాళ్ళ వల్ల కాదు వాళ్ళకి భావాలైతే ఉంటాయి చెప్పారనుకోండి నేను చెప్పుడమను ఇది హనుమానం చాలిస్తారు అట్లా నీళ్ళు నవ్వుతూ మాట్లాడడం సగం మింగేసి మాట్లాడం అనడం ఎందుకంటే అల్పంగా మాట్లాడ్డా పదానికి శక్తి ఉంది ఒక పదాన్ని నువ్వు ఏ విధంగా ఉచ్చరించాలనో ఆ విధంగా ఉచ్చరిస్తే డైరెక్ట్గా అది ఏ మీనింగ్ కన్వే చేయాలి నువ్వు అనుకుంటూ ఉన్నావు అది కన్వే చేస్తుంది ఎదుటి వాటి హృదయాన్ని టచ్ చేస్తుంది అందువల్ల ఆయన బాగా మాట్లాడతాడు ఆమె బాగా మాట్లాడతారు ఏం బాగా మాట్లాడతారు ఆ పదాలను ఉపయోగించడం తెలుసు అంటే అమ్మ అనుగ్రహాన్ని వాడుకోవడం తెలుసు ఎందుకంటే ఆమె అనుగ్రహమే కనుక దాన్ని ఎట్లా వాళ్ళకి తెలుసు అంతే ఇంకేం లేదు కనుక చెప్పవలసినటువంటి విషయాన్ని సుస్పష్టంగా స్వచ్ఛంగా అందంగా ఎందుకంటే పదాలు మనం ఉపయోగించేదాన్ని బట్టి పదాల సౌందర్యం వస్తుంది వాక్య సౌందర్యం వస్తుంది దాన్ని వినియోగించుకోవాలి ఎందుకో తెలుసా పక్షులకు కూడా భాష ఉంది పక్షులకు కూడా భాష ఉంది మనకు అర్థం కానంత మాత్రం లేదని చెప్పడానికి లేదు ఇప్పుడు కన్నడ వాళ్ళు ఎవరైనా వచ్చి బేకు అని మాట్లాడుతుంటే మనకు అర్థం కాకపోతే అది అర్థం భాష కాదని అర్థం బేకు అని ఎందుకు మధ్య మధ్యలో బేకు బేకు బేకు మనవాళ్ళు ఉండాలి లేడా బెంగళూరు ఎందుకంటే మనకు కన్నడం తెలియకపోయినా అది భాషే అది ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా వాళ్ళకి అర్థం అవుతుంది కదా కన్నడ మనకు అర్థం కానంత మాత్రం భాష లేదనడానికి లేదు ఏనాకలే అర్థం అవుతుంది తమిళ అర్థం కాదు తమిళ ఉంది కుక్కలు మరుగుతున్నాయి ఉంది భాష చిలుకల పలుకల్లో భాష ఉంది వాటికి అర్థం అవుతుంది అది నాకు అర్థం కావడం లేదు అదే నువ్వు అదైతే అర్థం అర్థదు కాబట్టి వాటి భాష వాళ్ళది ఎందుకని శబ్దం ఎక్కడ ఉంటే అక్కడ భావ వ్యక్తీకరణ ఉంది అది తమాషా శబ్దం ఉంటే భావ వ్యక్తీకరణ ఉంది ఇప్పుడు కుక్క మామూలుగా మరుగుతుంది ఒక విధంగా ఉంటుంది అది అది తమాషాలు పడతా చూడండి రెండు కుక్కలు కలిసి కట్లాడుకుంటూ మరుగుతాయి అదొక తమాషాగా ఉంటుంది ఆ సౌండ్ దొంగలు పడ్డప్పుడు ఒక సౌండ్ ఉంటుంది కర్రతో కొట్టనే అనిపోతుంది ఈ దొంగ దొంగ వచ్చినప్పుడు మొరిగేది ఎట్ ఇది భావ దెబ్బ తగిలినప్పుడు ఏ విధంగా మరుగుతా ఉంది దొంగ ఏ విధంగా మరుగుతూ ఉంది అర్థమవుతుంది కట్లాడుకునేటప్పుడు ఏ విధంగా మారుతుంది పోట్లాడుకునేటప్పుడు ఎట్లా అంటే భాష అది లేదని మనం అనుకుంటున్నాం కాని ఆ యొక్క సౌండ్లోనే ఆ శబ్దం ఏదైతే వ్యక్తీకరిస్తూ ఆ శబ్దంలో ఇవన్నీ కూడా దొంగి చూస్తూ ఉన్నాయి కాబట్టిస్తావర్ణనకరే ప్లీజ్ భగవత్ శక్తి దాగి ఉంది అందుకని చెప్పదలుచుకున్న విషయాన్ని తగ్గించేసి అని మాట్లాడకూడదు ఒకటి రెండవది వినేవాడి యొక్క బుర్ర పేల్చేటట్టుగా కూడా మాట్లాడకూడదు నేను నా జీవితంలో ఒకే ఒక్కసారి విన్నాను ఒక వ్యక్తిని ఒకే ఒక్కసారి ఇంకా మళ్లీ నేను ఇప్పటి వరకు వినలేదు అతి కష్టం మీద నా దగ్గరికి ఇంటర్వ్యూ తీసుకుని రమ్మని చెబితే వచ్చి వన్ అండ్ హాఫ్ అవర్ ఆ వ్యక్తే మాట్లాడాడు నేను ఏమీ మాట్లాడలేదు మీరు నంబర్ చెబితే అస్సలు నోరు తెరవలేదు తెరవడానికి అవకాశం ఇవ్వలేదు తెరవాలని నాకు కూడా ఉండదు నాకు నోరు లేదంటే అసలు అవకాశమే ఇవ్వలేదు ఒక ముప్ప గంట గంట అయిన తర్వాత ఎట్లా ఉండిందంటే కడుపులో చేయిబెట్టి తిప్పినట్టుకుంది ఎవరుండరు మన కడుపులో ఎవరు లేరు ఒకదానికి ఒకదాని సంబంధమే లేదు ఒక మాటకి ఒక మాటకి సంబంధమే లేదు ఆ తర్వాత నాకు అనిపించింది ఇంక ఇట్లాగే ఉంటే అందువల్ల ఇటువంటివి కూడా ఉన్నాయా సృష్టిలో కమాన్ లెటర్ ఎంజాయ్ ఎంతసేపు మాట వన్ అండ్ హాఫ్ అవర్ మాట్లాడి శాలిస్ వెళ్ళొస్తాను స్వామి అని తక్షణ కర్తవ్యం ఒకే ఒక్కసారి చూశాను నా జీవితం ఓ ఇట్లా కూడా ఉంటారా సబ్జెక్టే లేదు వచ్చిందేమో అతి కష్టపడి అందువల్ల నేను కూడా ఏంటి అసలు ఎందుకు వచ్చావు నువ్వని అడగల ఎందుకని ఇంతకే ఈ మాత్రానికి ఇంత అయింది ఎందుకంటే లే లే ఆదిశక్తి సార్ ఆదిశక్తి సరేనా ఆతో స్టార్ట్ అవుతా ఉంది ఆదిక్షాంత సమస్త వర్ణన కర్రీ కాబట్టి ప్రతి అక్షరంలో ప్రతి అక్షరంలో అమ్మ కులుకులు కనపడాలి అమ్మ పలుకులు అయ్యి ఉండాలి అవి అమ్మ కురుకుల అయి ఉండాలి అవి అందుకని అమ్మను చూస్తూ ఉంటే బిడ్డకి ఎట్లాగైతే అలాగే చూస్తూ ఉండాలి అని అనిపిస్తూ ఉంటుందో అమ్మ వెగటేస్తుందా ఈ ప్రపంచంలో ఏమో బా నాకు అనిపిస్తుంది భగవంతుడి తర్వాత వెగటైనటువంటి ఏదైనా రూపం ఉంటే తల్లి ఇంకెవరు ఉన్నారు మీరు ఏదో ఫీల్ యువర్ ఫీలింగ్ హ్యాజ్ నో మీనింగ్ ఎట్ ఆల్ మీ ఫీలింగ్ ఏదో నాకు తెలుసు ఐ డోంట్ అగ్రి Let us agree to disagree. అగ్రి ఇది తెలుసా మీకే తెలుసు కదా పొంగులు కృంగులు ఒక అమ్మే ఓకే ఆ దక్షాంత వర్ణనాక రీషి అందువల్ల పలుకులు ఎప్పుడైతే అమ్మ వైరయో బిడ్డకి తల్లిని చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తా చూచారా మనం పలికే పలుకులు కూడాను అంత మధురంగా మృదువుగా అమ్మ యొక్క శక్తి ఏది ఆదిక్షాంత సమస్త వలన కరి ప్రతి అక్షరంలో ఆమె శక్తి ఎట్లాగైతే నిక్షిప్తమైందో ఆ శక్తిని గనక వ్యక్తీకరిస్తూ ఉంటే చిన్న బిడ్డ ఎట్లాగైతే తల్లిని చూస్తూ అట్లా మైమరిచిపోతూ ఉంటాడో తన్మయత్వం చెందుతూ ఉంటాడో తల్లిని అలాగే చూస్తూ ఉండాలనుకుంటాడో నీ మాటలు వినేవాళ్ళు కూడా వాళ్ళ దృష్టి అంతా నీ మీదనే పెట్టేసి ఉంటారు ఎందుకో తెలుసా నీ మాటలుగా అవి అమ్మ మాటలు అమ్మ పలు ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ అందువల్ల దీన్ని అక్షమాల అనుకుంటున్నాం మనం ఇది జపమాలని అక్షమాల అంటాం అంటే ఆటు అక్ష అంటే ఆ నుండి ష వరకు కాబట్టి ఆ ఆ శబ్దమే అమ్మ అంబాబ ఆ శబ్దం భాషలు మార్చినా కూడా అవే ఇప్పుడు ఇంగ్లీష్ కూడా ఆతోనే స్టార్ట్ అయ్యింది ఆల్ఫబెట్స్ ఆ అంబా ఏ కాదు ఏ ది నేమ్ ఆఫ్ ది లెటర్ ఇస్ ఏ బట్ ది సౌండ్ ఇట్ ప్రొడ్యూసెస్ కాబట్టి ఆ అది సౌండ్ కాబట్టి మనం ఆ అంటున్నాం ఆదిక్షాంతమస్త వర్ణనకరి మనం ఇంగ్లీష్ కెళ్ళామనుకోండి ఆ ఈతో స్టార్ట్ అవుతా ఉంది ఏదైనా అంతే గ్రీక్ భాషలో అల్ఫా గ్రీక్ భాషలో కూడా అల్ఫా బిటా అరబ్బీకి వెళ్ళామనుకోండి ఆ లీఫ్ అన్ని అతనే స్టార్ట్ అవుతాయి అంబాబాబాబా వేరు కావచ్చు మతాలు వేరు కావచ్చు భాషలు వేరు కావచ్చు దేశాలు వేరు కావచ్చు కాలాలు వేరు కావచ్చు అక్షరాలన్నిట్లో ఉండేటువంటిది ఆదిశక్తి తప్ప మరొకటి కనికర్ మరి ఆ భాషలంతా ఇదే ఇందుకు పుట్టుకొచ్చిందంటే మాతృభాష అన్ని భాషలకి సంస్కృతమే గనక దేవ భాష గనక దేవ భాషలో నుంచే మనుషు భా మానవ భాషలన్నీ వచ్చాయి కాబట్టి అదే కంటిన్యూ అవుతుంది ఇంకేం లేదు అదిక్షాంత సమస్త వర్ణన కరీ శంభో త్రిభావా కాబట్టి శాంభవి శంభు అంటే శివుడు శివప్రియ త్రిభావా త్రిభావాలు ఏంటవి సృష్టి స్థితి లయ అది కదా భావ అహం సర్వస్వ ప్రభవ మతం ప్రవర్తతే మజంతే మాం బుధాహ ఆ భావ శబ్దమే పుట్టుక కాబట్టి త్రిభావాకరి ఇది పుడుతుంది ఆ తర్వాత అది పుడుతుంది అది పుడుతుంది సృష్టి స్థితి లయ ఉదయం చూసాం కదా అట్లా కనుక ఈ సృష్టి స్థితి లయాలు అన్ని కూడాను నీలోనే జరుగుతున్నాయి నేనుండే సృష్టి జగన్మాతవి దాని కావలసినటువంటి రచన వ్యాసంగం అంతా నీ తలలోనే ఉంది అందుకని సరస్వతి శారద యోయత్కర్త సతజ్న ఎవరైతే ఈ సృష్టి కర్తో ఆ వ్యక్తికి ఆ సృష్టికి సంబంధించిన జ్ఞానం అంతా ఉంది అందువల్ల సర్వైశ్వర్యకరి సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు నీ దగ్గరే ఉన్నాయి జ్ఞానైశ్వర్యం జ్ఞానైశ్వర్యం జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి ఇవన్నీ నీ దగ్గరే ఉన్నాయి గనక సృష్టి అంతా కూడా నేనుండే ఆవిర్భవిస్తూ ఉంది ఈ సృష్టిని రక్షించేటువంటి తల్లి ఉమా నువ్వే ఉమా నేను ఓకే లయా నువ్వే దుర్గగా కనుక సరస్వతిగా ఈ సృష్టి రచన చేసింది నువ్వే లక్ష్మిగా మమ్మల్ని కాపాడేటువంటి తల్లివి నువ్వే స్థితి కారకురాలవి అట్లాగే దుర్గగా లయింపజేసేటువంటి తల్లివి కూడా నీవే అందువల్ల నీతో నిద్ర మేలుకుంటూ నిద్ర లేస్తున్నామే అది సృష్టి సాయంత్రం వరకు మేము బ్రతుకుతున్నామే అది స్థితి రాత్రి మళ్లీ హాయిగా నీ ఒడిలో నిద్రపోతామే అమ్మా అది లయ నిత్యం జరుగుతోంది జగన్మాత ఇదంతా నీ యొక్క స్వరూపం త్రిభావాకరే కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ కాబట్టి అమ్మం నుదుట కుంకుమ ఏమిటా కుంకుమ నువ్వు జీవించడానికి ఆధారమైనటువంటిది రక్తం కుంకుమ వర్ణం నువ్వు ఏ ఆహారం అన్నా తీసుకో కాని రక్తం యొక్క కలర్ మాత్రం ఎరిపే నువ్వు ఎన్ని రకాలుగా తీసుకున్నావు ఇప్పటి వరకు ఎవ్వరూ కనిపెట్టలేదు ఆహారం ఎట్లా రక్తంగా మారుతూ ఇప్పటివరకు అర్థం కావడం ఆ ఫార్ములా ఏంటో ఆ రక్తం ప్రసరిస్తూ ఉంటేనే మన దేహంలో మనం బ్రతుకుతాం లేకపోతే బ్రతకలేదు కాబట్టి తల్లి ఎన్నైనా నాకు నేను తీసుకునేటువంటి ఆహారం గనక రక్తంగా గనక మారకపోతే మాత్రం నేను బ్రతకలేను ఎందుకని ప్రతి సెల్కి రక్తం అందాలి ఇలా అన్నానంటే ఇదిగో ఈ వేలు ఎట్లా కదిలిందంటే ఇక్కడికి రక్త ప్రసారం జరగాలి ఈ రక్తం ఎట్లా ఉత్పన్నం అవుతుందో తెలియదు రక్తం లేకపోతే నేను బ్రతకలేను రక్తాన్ని తయారు చేసుకోవడం మాకు ఎవరికి తెలియదు కాబట్టి నా దేహంలో రక్తం ప్రవహిస్తూ ఉన్నంత వరకు నిన్ను మారలే నిన్ను నేను మరువలేని తల్లి అందువల్ల ఆ రక్తానికి ప్రతిరూపంగా అదిగో ఆ ఎరుపు రంగునే తీసుకొచ్చి నేను కూడా ముఖాన్ని పెట్టుకుంటున్నా నిన్ను చూసినప్పుడు నాకు అదే అనిపిస్తుంది కాశ్మీర నీవు లేక నేను లేను లేను నిన్ను విడిచి నేను నీవు లేక నేను లేను లేను నిన్ను విడిచి నేను ne nu ndale nu ni u leka ne nu le nu le nu nin nu vi di ci ne nu ndale nu ni u leka ne nu le nu le nu ఎన్ని జన్మలైనా పెద్దకెదను నిన్నీ మదిలో నీవు లేఖ నీను లేబురేశ్వరి ఇప్పుడేగా తల్లి ఇక్కడ నుంచి నేను నిద్రలోకి వెళ్ళానా అక్కడ లైట్ వేసేది నువ్వే నేను కాలు చూసేటప్పుడు లేదు సుక్షిప్తిలోకి వెళ్ళానా అక్కడ గాఢంగా సుఖీన నిద్రను పోయా హాయిగా నేను నిద్రపోతూ ఉంటే నీవుడలో నేను నిద్రపోతున్నా ఈ మూడు పుర్రాలలో త్రిపురేశ్వరి ఆ నిద్రపోతూ పోతూ కూడా ఈ ప్రపంచం నుంచి నేను దాటుకుపోవచ్చు మూడు పుర్రాల్లో పురత్రయే క్రీడతి పురత్రయే క్రీడతి మూడు పురాల్లో క్రీడించేటువంటి తల్లివి నువ్వు అదే జాగ్రత్త స్వప్న సుషుప్తి త్రిపురేశ్వరి ఈ మూడు చోట్ల నన్ను పరిపాలించేటువంటి తల్లివి త్రినయని త్రినయని కాబట్టి ఆయన ముక్కంటి నువ్వు కూడా అంతే త్రినయని నీకు మూడు నేత్రాలు ఎందుకో తెలుసా మూడోది ఇంపార్టెంట్ రెండు అందరికీ ఉంటాయి అది జ్ఞాననేత్రం ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించేటువంటి తల్లివి విశ్వేశ్వరి నాకొక్కరికే కాదు ఈ యావత్ విశ్వానికి యావత్ ప్రపంచానికి నువ్వే తల్లివి శర్వరి రాత్రేశ్వరూపిణి నువ్వు అంతే అంతేకాదు అవసరమైతే హింసిస్తావు విజువంత మాట అది శరవరి ఒక అందమైనటువంటి పదం ఇది నువ్వు బాధ పెడతావమ్మా నన్ను దేనికో తెలుసా నన్ను మార్చడానికి నన్ను మార్చడానికి కాబట్టి చీకటి అని కూడా చెప్పుకోవచ్చు శరవరి చీకటి స్వరూపిణి ఎందుకో తెలుసా సాయంత్రం వరకు అలసిపోతాను గనక మళ్లీ నేను పునర్జీ పునః మంచి శక్తితో నేను పనిచేయాలి ఈ ప్రపంచంలో అంటే నేను నిద్రపోవాలి అది కూడా నీ వల్లనే జరుగుతుంది కాబట్టి నేను నిద్రపోవడానికి అనువైనటువంటి వాతావరణాన్ని తయారు చేసి పెడుతూ ఉన్నా బాహ్యంలో తయారు చేస్తున్నావు ఆంతర్యంలో తయారు చేస్తున్నావు ఆంతర్యంలో నేను అలసిపోతూ ఉన్నా అంత మాత్రం చేత నిద్ర అనుకోవడానికి లేదు భాష్య జగత్తు కూడాను అనుకూలంగా ఉండాలి కాబట్టి ఒక కన్యూజివ్ అట్మాస్ఫియర్ తీసుకుని వస్తున్నావు సాయంత్రం అయ్యేటప్పటికి సూర్యుని నా కోసం పశ్చిమాద్రి తీసుకుపోతున్నావు నువ్వు సూర్య అస్తమయం అయ్యేటట్టు చేస్తున్నావు సూర్యోదయం గనకైతే నేను ఇప్పుడు ఈ విధంగా ఎండుంటే నిద్రపోలేను అందుకని చల్లగా ఉండాలని వాతావరణాన్ని కూడా చల్లపరచడానికి సూర్యుడు నిద్రపోతున్నావు మొదట నా కోసం నా మీద ఎంత ప్రేమో నీకు కనుక సూర్యుడు అస్తమిస్తే తప్ప నేను నిద్రపోలేను ఆ తర్వాత చక్కగా నాయన పడుకో చల్లటి వాతావరణం దుప్పటి కప్పుతున్నారు నువ్వే దుప్పటి కప్పిపోయేది చివరిగా నువ్వు దుప్పటికప్పుతావు నేను నిద్రపోతా డబ్బులుండేవాడికి దుప్పట్లుంటాయి డబ్బులు లేనివాడికి గేదెలకి గుర్రాలకి కుక్కలకి దోమలకి అందరికీ దుప్పటి కప్పేది అందువల్ల ఒకే దుప్పటి దనికుడు దరిద్రుడు లేదు స్త్రీలు పురుషులు లేరు పేదలు ధనికులని లేదు బాలులు వృద్ధులని లేరు అందరికీ ఒకే దుప్పటి చీకటి అనేటువంటి దుప్పటి తీసుకొచ్చి తప్పేస్తాం అంతే అందరం హాయిగా నిద్రపోతాం సర్వరీ ఈ విధంగా మమ్మల్ని రక్షిస్తూ ఉండేటువంటి తల్లివి అన్ని బాధల నుంచి మమ్మల్ని విడిపిస్తూ ఉండేటువంటి తల్లివి బాధా విముక్తిని కలిగించేటువంటి తల్లివి చివరిగా ఆనందమే కావాలంటే ఆనందం తలుపులు కూడా తీసేది నీవే స్వర్గద్వార కవాట పాటనకరీ ఈ ప్రపంచంలో ఎక్కడ ఏమాత్రం ఆనందం కొద్దీ గోచరించినా అది అమ్మబెట్టినటువంటి బిక్షే ఆమె యొక్క పాదముద్రల కదులుతూ ఉండడం వలనే అక్కడ మనకు ఆనందం లభ్యమవుతుంది కాశీపురాధీశ కాబట్టి కాశీ నగరంలో ఉండేటువంటి తల్లి భిక్షాం దేహి ఇవన్నీ నాకు ప్రసాదించమని నిన్ను భిక్ష పెట్టమని అడుగుతున్నానమ్మ కృపావలంబనకరి కేవలం నీ యొక్క కృపనే ఆలంబనంగా చేసుకుని జీవించే వాళ్ళం అది నువ్వు ప్రసాదించేటువంటి తల్లి మాత అన్నపూర్ణేశ్వరి ఓ పూర్ణమదూర్ణమి పూర్ణమోద్యేర్ణ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్యతి ఓ శా శా వరుణేంద్రుద్రమరుద స్తున్వతి దివైస్తవై వేదై సాంగపదక్రమోపనిషదై ధ్యానావస్థిత తద్గతే నమనసా పశిగిన విదొ సురాగనా దేవాయ తస్మై నమ ఈరో గురాత్తి విభాగినే వ్యోమవత్ వ్యాప్తేహాయ దక్షిణా నమ శ్రుతిస్మృతిపురాలయం కరుణా నమామి భగవత్పాదం శంకరం ఓ దీ విచిత్రరత్న రచిత దాక్షాయణీ సుందరీ వామా స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ భక్తీష్టకరీ సదాశుభకరీ కాశీరాధీరీ భిక్షా దేహీ కృవంబనకరీ మాతూర్ణేశరీ దీవిచిత్రత్నరచిత దాక్షణీ సుందరీ వామా స్వాదపయోధరా ప్రియకరీ సౌభాగ్య మహేశ్వరి సదా భక్భీష్టకరీ సదాశుభకరీ కాశీ పురాదీశ్వరీ భిక్షా దేహీ కృపకరీ మాతాన్న పూర్ణేరీ దేవి దివ్ ధాతు అంటే ప్రకాశించేది అని అర్థం దివ్ అనేటువంటి ధాతువుల నుంచి రూట్ అది దేవి అనేటువంటి శబ్దానికి రూట్ అంటే ధాత్వార్థం చూసినట్లయితే దివ్ అంటే ప్రకాశించేటువంటిది వెలుగు అని అర్థం కనుక వెలుగులు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి కానీ ఈ ప్రపంచంలో ఉండేటువంటి వెలుగులన్నీ ఒక కాలంలో వెలుగుతూ మరొక కాలంలో వెలవల ఈవన సూర్య చంద్ర నక్షత్రాగ్ల వరకు కాబట్టి దీపం వెలిగించుకుంటాం ఆరిపోతుంది బల్బులు వెలుగుతూ ఉంటాయి ఒక దశలో ఫిలమెంట్ ఊడిపోద్ది దేనికైనా ఒక లిమిటేషన్ ఉంది అన్ని లాఫ్ లిమిటేషన్లోకి వస్తాయి కనుక ఏవైతే వెలుగులు అనుకుంటున్నావు ఈ ప్రపంచంలో అవి ఉన్నప్పుడు అవి వెలుగులు అనుకుంటున్నావు ఆ తర్వాత ఆ వెలుగుల్లో ఉండేటువంటి కాంతి దూరం అయిపోయి వెరవెల పోతూ జీవితాలు కూడా అట్లాగే ఉంటాయి ఒక దశలో దివ్యంగా శోభించినటువంటి వాళ్లు మరొక దశలో మరుగునబడిపోవడం మనం చూస్తూ ఉంటాం ఒకప్పుడు వెలుగులో ఊరేగినటువంటి వాళ్ళు మరొకప్పుడు చీకట్లో పడిపోవడం మనం చూస్తూ ఉంటారు కనుక ఇటువంటి చీకట్లు జీవితంలో చాలా ఉన్నాయి అవి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు శారీరక బాధలు కావచ్చు మానసికమైనటువంటి రుగ్మతలు కావచ్చు కుటుంబాల్లో ఉండేటువంటి కలతలు కావచ్చు జీవితంలో ప్రతి మనిషికి అట్లా చీకట్లు అలుముకుంటూనే ఉంటాయి చెట్లు అలా అలా కదులుతూ ఉంటే ఆ వృక్ష శాఖల మధ్యలో నుంచి ఛాయలు ఎట్లాగైతే నీడలు పడుతూ ఉంటాయో అట్లాగే మన జీవితంలో ఎప్పుడెప్పుడు నీడలు పడతాయో ఏ విధమైనటువంటి నీడలు పడతాయో ఆ నీడలు ఎంత ప్రగాఢంగా ఉంటాయో ఆ చీకట్లు ఎంత కమ్మేస్తాయో ఊహించలే కాబట్టి అటువంటి చోట మనకు వెలుగు కావాలి ఎటువంటి వెలుగు కావాలి ఆరేటువంటి వెలుగులు మారేటువంటి వెలుగులు ఉపయోగం లేదు కాబట్టి దేవుధాతు దేవి దివ్యంగా ప్రకాశించేటువంటి ఒక తల్లి అన్నపూర్ణేశ్వరి నీ వెలుగులు ఆరేవి కావు నీవి నిత్య వెలుగులు నిత్యం ఉండేటువంటి వెలుగులు గనక నిన్ను నేను ప్రార్థిస్తూ కాబట్టి వెలుగు కూడా ఇప్పుడు ఉదాహరణకి రాత్రి చీకటి ఉండింది అనుకోండి అరుణోదయం వచ్చేటప్పటికి కొద్దిగా మనకు వెలుగు కనపడుతూ ఉంటుంది సూర్యోదయంతో కొంత వస్తుంది కాబట్టి ఆ అరుణోదయం వెలుగులో మసగ మసగ్గా ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయో తెలుస్తూ ఉంటాయి అది కూడా ఒక వెలుగే కానీ ఆ వెలుగులో పుస్తకం చదవలేము అలా తెలుస్తూ ఉంటాయంటే అదే వెలుగు పెరుగుతూ ఉంటే ఒక దశలో సూర్యోదయం అయ్యేటప్పటికి మనకు చక్కగా కనపడుతూ ఉంటాయి కాబట్టి ఈ ఉన్న వెలుగుల్లో కూడాను ఓల్టేజ్ డిఫరెన్స్ వోల్టేజ్ డిఫరెన్స్ కానీ అమ్మ వెలుగు అట్లా కాదు దివ్యమైనటువంటి వెలుగు ఒక కాలానికి పరిమితంగానేటువంటి వెలుగు కాబట్టి ఉదయం ఐదు గంటలకు ఎలా ఉంటుంది సూర్యుని వెలుగు ఆరుకిలా ఉంటుంది ఇప్పుడు చూడండి ప్రచండంగా ఉంది మళ్ళీ సాయంత్రం సూర్యాస్తమయ్యే సమయానికి తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా పొంగేటువంటి కుంగేటువంటి పరిస్థితులు కానీ ఈ హెచ్చు తగ్గులు ఒక దశలో వృద్ధి ఒక దశలో పతనము ఇట్లాంటివి కానీ లేనిటువంటి ఒక దివ్యమైనటువంటి వెలుగు గనక అమ్మ ఈ జీవితంలో ఉండేటువంటి చీకట్లని తిమిరాలని పోగొట్టుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఈ కష్టాలను నేను భరించలేను ఈ బాధలను నేను భరించలేను ఈ కన్యలను ఎంతో కాలం నేను పానం చేయలేను కాబట్టి ఈ చీకట్లో మగ్గుతూ ఉన్నటువంటి నా బ్రతుకు ఒక తీరాన్ని చేరాలి ఒక శాంతి తీరాన్ని చేరాలి సుఖించాలి అని అనుకుంటే జ్ఞానందప్ప మార్గం లేదు గనక విట్లాందేహి అంటూ నీ దగ్గర నిలబడ్డాను ఓ విశ్వేశ్వరి కాబట్టి కాశీకి వచ్చి నీ గుమ్మం దగ్గరే ఎందుకు నిలబడ్డానో తెలుసా ఈ ప్రపంచంలో అన్ని గుమ్మాలను చూశాను అన్ని తలుపులు తట్టాను అర్థమవుతుంది ఇంటి దగ్గర నుంచి ఈ ప్రపంచంలో ఏవే ఉన్నాయో అవన్నీ తలుపులు తట్టాను ఎక్కడైనా నిత్య శాంతిని నిత్యానందాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుందని లేదు అందువల్ల చివరిగా మిగిలినటువంటి ఏకైక శరణ్యం నువ్వే అయి ఉండడం వల్ల నీ తలుపు తడుతూ ఉన్నాయి ఇప్పుడు ఎందుకని జ్ఞానాన్ని ప్రసాదించమని ఈ జ్ఞానం ఏదైతే ఉందో మళ్లీ నా జీవితంలో దుఃఖం ప్రవేశించగా ఉండేటువంటి జ్ఞానం జనన మరణాల నుంచి విడిపడేటువంటి జ్ఞానం మోక్షం ఇది నాకు లభ్యం కావాలంటే మోక్షం జ్ఞాన రూపంలో ఉంది గనక ఈ జ్ఞానాన్ని అధ్యయనం చేయాలంటే ఎట్లాగైతే ఒక దీపం దగ్గర పుస్తకం పెట్టుకుని చదువుతానో తల్లి ఆ విధంగా జ్ఞానాన్ని అందించేటువంటి నువ్వు వేదమాతవే ఈ వేద జ్ఞానం నాకు రావాలి అలా రావాలి అంటే నాకు వెలుగ్ కావాలి ఈ దీపాలలో పెట్టుకుని నేను చదవలేదు ఈ దీపాలలో పెట్టుకుని చదివితే అక్షరాలు తెలుస్తాయేమో కానీ అక్షరార్థం తెలిసేటువంటి అవకాశం లేదు అంతరార్ధాలు తెలిసేటువంటి అవకాశం లేదు కాబట్టి ఏ వెలుగు అంతర్యంలో కదిలితే వేదంలో ఉండేటువంటి దివ్యమైనటువంటి భావాలలోని సౌందర్యం అంతా కూడా నాకు అర్థమవుతుందో అటువంటి వెలుగు వెలుగుల తల్లివి నీవే గనక నా బుద్ధిలో ఒక్కసారి ఆ బుద్ధిదీపాన్ని వెలిగించు తల్లి ఎందుకంటే దేవి కనుక అప్పుడు నాకు వేదార్థాలు తెలుస్తాయి అప్పుడు భగవంతుని స్వరూపం తెలుస్తుంది కాబట్టి ఈ జ్ఞానదీపాన్ని నాకు వెలిగించు ఎందుకని నువ్వు వెలుగుల తల్లివి గనక దేవీ సర్వ విచిత్రత్న రచిత దాక్షాయణీ సుందరి నెక్స్ట్ దేవి దివ్యమైనటువంటి వెలుగు లేదు తల్లివి విచిత్ర రత్న రచిత విచిత్రమైనటువంటి రత్నాలతో శోపిస్తున్నావు నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండవు అటువంటి రత్నాలు నీ దగ్గర ఉండి అందువల్ల విచిత్ర వచ్చింది విచిత్ర రత్న కాబట్టి విచిత్రమైనటువంటి రత్నాలు కానీ ఈ ప్రపంచంలో ఏవైతే రత్నాలు అనుకుంటున్నామో అమూల్యమైనటువంటి రత్నాలని వాస్తవానికి అవి రత్నాలు కాదు రాళ్ళు రాళ్ళు ఎంత కోటాను చేసేటువంటి రత్నాలైనా వాటి పేరు రాళ్లే అందుకని ముందుగా ప్రెషస్ స్టోన్స్ అంటారమ్మా వాటిని ప్రెషస్ స్టోన్స్ అంటారు స్టోన్స్ వాళ్ళు కూడా చెప్పుతున్నది కాకపోతే ఒక అడ్జెక్టివ్ పెట్టుకున్నారు ముందు ప్రెషస్ అని అర్థం అవుతుంది అవి స్టోన్స్ అవి కాబట్టి అంత విలువైనటువంటి కోటాను కోట్ల రూపాయలు చేసేటువంటి రత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో అవి విలువైన రాళ్లుగా పిలువబడుతూ ఉన్నాయి నిజమైనటువంటి రత్నాలు నీ దగ్గరే ఉన్నాయి ఈ ప్రపంచంలో ఉండేటివిగా పృథివ్యాం త్రీని రత్నాన్ని పృథివ్యాం త్రీని రత్నాన్ని ఈ ప్రపంచంలో మూడే మూడు రత్నాలు ఉన్నాయి ఎవరూ కొనలేనివి అమెరికా సంపన్న దేశాలు ఇటువంటి దేశాలు కొన్ని వందల దేశాల్లో ఉండేటువంటి ఆస్తిని అంతా తీసుకొచ్చి పెట్టినా కూడాను ఒక్క రత్నాన్ని పర్చేజ్ చేయలేరు అటువంటి అమ్మ దగ్గర మూడు రత్నాలున్నాయి రచిత ఆమె సృష్టించింది ఇవన్నీ జగన్మాత సృష్టించినవి ఈ ప్రపంచంలో విచిత్ర రత్న రచిత ఆమె తయారు చేసినవి ఆమెకే తెలుసు దాటి విలువ యో యత్కర్త సతఘ్న ఎవరైతే వాటిని సృష్టిస్తారో వాటికే విలువలు తెలుస్తాయి ఒక వస్తువును తయారు చేసేటువంటి వాడు దాని విలువ ఎంతో వాడు చెప్తాడు మొదట కాబట్టి నేను వస్తువును అమ్ముతున్నానండి ఇదిగో ఈ వస్తువును నేను తయారు చేశాను గనక దాని వాల్యూ ఎంతండి ఇంత అని ఎందుకని యో ఎత్కర్త ఎవడైతే దీనికి కర్తగా ఉండాడో సృష్టికర్త దాని విలువను నిర్ణయించేది వాడే కాబట్టి అమ్మ ఏవైతే దివ్యమైనటువంటి రత్నాలు మూడు పృథివ్యాం త్రీని రత్నాన్ని ఈ పృథివీలో ఈ భూమిలో మూడే మూడ అపూర్వమైనటువంటి అమూల్యమైనటువంటి రత్నాలు ఎవరు కొనలేనిటువంటి ప్రశస్తమైనటువంటి రత్నాలు అవి ఏమిటో తెలుసా అయితే అంత అమూల్యమైన రత్నాలు జగజ్జనని ఈ ప్రపంచంలో సృష్టించి ఎక్కడ పెట్టింది అవి ఎక్కడ పెట్టింది కాబట్టి విలువైనటువంటి రత్నాలని దాచిపెట్టుకుంటాం నేను బయటపడే కాని ఆమె మాత్రం అందరికీ మంచి తనిఖులు లేదు దరిద్రం లేదు పెద్దలు లేరు పిన్నళ్ళు లేరు స్త్రీలు లేరు పురుషులు లేరు పదవుల్లో ఉండేవాళ్ళు లేరు పదవులు ఊడిన వాళ్ళు లేరు అందరికీ సమానంగా సమానంగా కేవలం మానవులకే కాకుండా పశుపక్షాదులకు కూడా కాకపోతే ఒక రత్నాన్ని అవి మానవుడు అందుకుంటాడు రెండు మాత్రం వాటికి సమానంగా ఉంటాయి ఏంటవి పృథివ్యాం తిరి రత్నాన్ని జలం అన్నం సుభాషితం ఈ మూడే వీటికి మించి ఏదున్నా కూడాను చెత్త తప్ప ఏమీ లేదు ఈ ప్రపంచం మనం జీవించాలి ఆహారం కావాలి ఆహారం లేకపోతే జీవించలేవు మనం తయారు చేసిన ఆహారం కాదు ఇది లేదు స్వామీజీ మేము ధాన్యం వేస్తే కదా వచ్చిందని నువ్వు ధాన్యం వేసిన భూమి ఉండాలి భూమిని నువ్వు సృష్టించలేవు ఆ భూమిలో ఏ విధమైనటువంటి పదార్థాలుంటే ఇవన్నీ మొలకలు ఎత్తుతూ అవి నువ్వు సృష్టించలేవు ఆ మినరల్స్ అంతా నువ్వు క్రియేట్ చేయలేవు చేసిన చేయమో వర్షాలు నీ చేతుల్లో లేవు కృత్రిమ వర్షాలు అంటావు సరేనా నువ్వు సంగారెడ్డిలో పడతాయి లేదా వైజాగ్లో పడుతుంది పడితే పడచ్చు లాంటి పడకుండా కూడా కాబట్టి అవన్నీ ఒక ఆర్డర్లో ఉన్నాయి ఒక నియతి నియంత చేతిలో ఉన్నాయి ఆ నియంత ఆమె కాబట్టి ఆ చల్లటి తీయని నీళ్లు ఇస్తూ ఉంది గనక నీరము ప్రాణాధారం మనం బ్రతుకుతున్నాం అందరికి సమానంగా ఇచ్చింది ఇప్పుడు నీకు ఐదు కోట్లు నేను ఇస్తాను నెల రోజులు నీకు అన్నం పెట్టని నీళ్లు పెట్టాను ఇవ్వను వాట్ నెక్స్ట్ అంతే ఏం చేసుకుంటాం ఇవన్నీ చెప్పండి కప్పుకొని పడుకుంటామా అందువల్ల బ్రతకడానికి ఏది అవసరం అని ఇవన్నీ బ్రతకడానికి కాదు ఇవి ఎందుకోసం ఉన్నాయి అది వేరే విషయం వేరే టాపిక్ అది అది చాలా గంటలు మాట్లాడవచ్చు ఎందుకు మీకు చెప్తున్నానంటే ఇంత విలువైనటువంటి వస్తువులు అన్నం జలం మూడవది ఏంటో తెలుసా సుభాషితం సుభాషితం ఒక మంచి మాట జీవితానికి అంతకన్నా అవసరం ఎంతో ఈ ప్రపంచంలో బ్రతకం ఇంకా బ్రతికినంతకాలం కూడా బ్రతకబోం ఏం చేశాము గతంలో ఆయన చూస్తే అవే ఇక భవిష్యత్తులో చేయబోతా మేము ఇంక ప్రత్యేకించి ఏమీ లేవు ఆలోచించ తినవాటికన్నా గొప్పగా తినబోం చూచిన వాటికన్నా గొప్పగా చూడబో విని వాటికన్నా గొప్పగా వినబోం అనుభవించిన వాటికన్నా గొప్పగా అనుభవించలేము ఇంక ప్రపంచాలైపోయాయి ఏముంది గనక సుభాషితం అన్నీ ఉండి ఆవేదన తగ్గనప్పుడు జ్ఞానం మనిషికి ఆవేదన ఇస్తుంది అది తొలగిస్తుంది ఆ ఆవేదనని పోగొట్టి మనలో శాంతిని నింపేటువంటి జ్ఞాన దీపం సుభాషితం ఈ మూడు తప్ప ఇంకేమీ లేవు ఇంతకు మించిన రత్నాలు ప్రపంచంలో ఎక్కడ లేవు అటువంటి వాటిని సృష్టించింది నువ్వే తల్లి కాబట్టి జ్ఞానం నీ చేతిలోనే ఉంది అందువల్ల నువ్వు జ్ఞానప్రసూనాంబ కాశీలో నేను వచ్చి తడుతున్నాను నీ తలుపుని కాశీ పురాధీశ్వరి అన్నపూర్ణేశ్వరి అన్నాను ఇదే కనుక కాళహస్తిలో కనుక దట్టానంటే మాత్రం అక్కడ అన్నపూర్ణేశ్వరి అన్నాను నిన్ను అమ్మా జ్ఞానప్రసూనాంబ అంటాను అదే గనక శ్రీశైలం వచ్చామంటే బ్రహ్మరాంభ తల్లి అని పిలుస్తాను నేను అన్ని రూపాలు నీవే అన్ని నామాలు నీవే ఇవన్నీ తయారు చేసింది నా కోసం నువ్వు గనక గాలి ఇవ్వకపోతే నా రత్నాలు ఏం చేసుకుంటాను నా ధనాన్ని ఏం చేసుకుంటాను ఇప్పుడు అలా హాయిగా పీలుస్తున్నావు గాలిని పీలుస్తున్నామే కాని ఆ పీల్చేటువంటి గాలిని గురించి ఒక్క క్షణం ఆక్సిజన్ గురించి ఆలోచించడానికి మనకు టైం లేదు ఇంకా టైం లేదని తెలుస్తా చూసారా అప్పుడు ఆలోచిస్తాం దీని గురించి టైం ఉన్నప్పుడేమో దాని గురించి ఆలోచించాం ఇంత గాలి పీల్చుకుంటున్నాం ఏ రోజు బిల్లు చెల్లించినటువంటి పాపం పోలేదు అదే గనక మనల్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టి ఆక్సిజన్ అందడం లేదు అని డాక్టర్లు ఆక్సిజన్ అందిస్తుంటే అటు ఆక్సిజన్ పోతూ ఉంటది బిల్లు బయటకు వస్తూ ఉంటది ఆక్సిజన్ పోతా ఉంటది బిల్లు బయటకు వస్తూ ఉంటది ఆక్సిజన్ పోతా ఉంటది బిల్లు బయటకు వస్తుంటది ఒక దశలో పేల్చగలిగే వాళ్ళం కూడా పేల్చలేకుండా పోతాం బిల్లును చూసి ఆక్సిజన్ అర్థమవుతుంది ఇప్పుడు పేల్చలేని వాళ్ళు ఎలాగూ పీల్చరు మనం కూడా పీల్చే పరిస్థితి లేకుండా పోనీ ఇంక ఇట్లాగే పోతే తర్వాత నాకు ఉండేటట్టుగా లేదు ఆక్సిజన్ అని అర్థమవుతుందే ఇంత చిన్నప్పటి నుంచి పరుగుల పందెంలో మనం పోతే ఎంత ఆక్సిజన్ పీల్చాము మామూలుగా పీల్చుకోవడం కాదు అనేడం కాదు ఎంత ఆక్సిజన్ తీసుకుంటున్నాము పరమేశ్వరుడు ఏ రోజు కూడా నాయన ఇంత ఆక్సిజన్ నీకు కదా నువ్వు నాకేం తిరిగి ఇస్తావు అడగలేదు అసలేనా కరెంటు కట్టు ఒకవేళ కరెంట్ కనుక పుట్టు అయితే అనుకుంటాం ఎంత బిల్లు వస్తుందో మీకు తెలుసు మీరు వెళ్ళిపోయిన తర్వాత మాకు అర్థాలు వస్తుంది మాకు సరేనా మిమ్మల్ని తలుచుకుంటా ఉంటాం అప్పుడు ఓకే సదస్సు ఈ పది రోజులకి ఏం జరిగింది రాత్రులంతా మనం వేసినట్టు ఓ అని కానీ ఒక్కటి చూడండి మీరు రాత్రి మనం ఆ ఊరేగింపు అది ఎంత జరుగుతూ ఉంటే అన్ని లైట్లు మనం వేసినా ఇంత లైట్ రాగలదా అంటాం చూడండి సూర్యుడు ఇంత లైట్ రాగలదా ఇంత ఓల్టేజ్ ఏమవసరం లేదు ఒక్కరోజు ఓల్టేజ్ గనక బిల్లు పంపించాడంటే సూర్యుడు మన పని అవుట్ ఒక్కటే ఒక్కరోజు ఓన్లీ వన్ డే ట్వంటీ అవర్స్ ఓన్లీ ట్వల్వ్ అవర్స్ ఓన్లీ పన్నెండు గంటలకు గనక బిల్లు గనక పంపించాడంటే ఈ ఓల్టేజ్కి నారాయణ అర్థమవుతుంది కాబట్టి ఇదంతా సృష్టిలో నాకు అందుతూ ఉంది గనక హే భగవాన్ ఆదిత్య ప్రత్యక్ష దేవ భూష నీ రుణం నేను తీర్చుకోలే అందుకని ఇంత ఓల్టేజ్ నువ్వు ఇస్తే ఉచితంగా ఇస్తే నేను ఎట్లా నీకు రుణం తీర్చుకోగలను ఉచిత కరెంటే ఇదంతా కనీసం నువ్వు ఎలక్షన్లో నిలబడితే నేను ఓటర్ నేగను నువ్వు అసలు కనపడవు వచ్చిన బాధది అందువల్ల ఉదయం లేస్తానే కృతజ్ఞతతో గ్రాటిట్యూడ్ అని కృతజ్ఞతతో నీకు దండం పెడతానంతకన్నా నేనేమి చేయలేను రెండు చేతులున్నాయి గనక రెండు చేతులు ఉన్నాయి గనక ఇవి కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో ఒకవేళ వాళ్ళు గనక భగవంతుడికి దండం పెట్టాలని వాళ్ళు అనుకుంటే పెట్టలేరు కానీ నా అదృష్టం కొద్ది రెండు చేతులు ఉన్నాయి ఇంత ఇస్తున్నావు కనుక నీకొక్క దండం పెడతా అంతే ఇదంతా అటు గాలిని చూచినా ఇటు వెలుగులు చూసినా వెలుతురు చూచినా ఏది చూచినా మనం ప్రతి క్షణం కూడాను పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం మీదనే ఆధారపడి బ్రతుకుతున్నాం పరమేశ్వరి అనుగ్రహం మీదనే ఆధారపడి జీవిస్తూ ఉన్నాం ఏం చేయగలం నమస్కరించడం కన్నా ఏం జేలం కాబట్టి ఆ వైభవాన్ని చూస్తూ అమ్మ దేవీ సర్వ విచిత్ర రత్న రచిత దాక్షణీ సుందరీ